వాక్ వ్యాపారం కాబట్టి అర్మానం మనం చేసి పని నిందించుకుంటూ ఉన్నాం అనుకోండి ఇప్పుడు హౌస్ వైఫ్ ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిని చూసి ఆ చూడండి ఆవిడ పొద్దున్నే ఎనిమిది తగ్గు అయ్యేకి ఒక బ్యాగ్ ఉంటున్నారు బ్యాగ్ వ్యానిటీ బ్యాగ్ అంటారు ఆ బ్యాగ్ వ్యానిటీ బ్యాగ్ అని పేరండి ఎంత తగ్గు పేరో ఉండకూడదు వ్యానిటీ అంటే గర్వం అసలు వ్యానిటీ అంటే గర్వం అనే కూడా ఉపయోగం అర్థం ఉంది కదండి సో వ్యానిటీ అవాయిడ్ చేయాలి సో వ్యానిటీ బ్యాక్ పట్టుకుని ఆమె టక్ టక్ టక్ ముందుకు వెళ్ళిపోతుంటే ఈ హౌస్ వైఫ్ చూసి అసలు ఆవిడ ఏకాంతంలో ఆవిడ మనస్సులో మాట మీరు కనుక్కోగలిగితే మామూలుగా అడిగితే చెప్పకపోవచ్చు ఏకాంతంలో కనుక్కోగలిగితే నా జీవితం నా నాకే సహాయం వస్తుందండి గతి లేకి ఉద్యోగం చేసుకున్నానే హౌస్ వైఫ్ గా ఉండాలంటే ఎంతో స్వభావం ఆవిడ కాబట్టి సో చూసారా హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు నా కర్మ కాలిపోయింది పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇంట్లో జాగ్రీ ఇంట్లో జాగ్రత్త చేయకపోతే ఏమవుతుంది సపోజ్ విక్రమే సెక్రటరీ సమ్వారు దాన్ని వాడికి జాకి చేయాలి వాడు రాజమండ్రి వెళ్తుంటే రైల్వే స్టేషన్ టికెట్ దగ్గర నుంచి వాడు వెళ్ళినప్పుడు భోజనం పట్టుకెళ్తున్నాడు ఇవన్నీ సెక్రటరీ డ్యూటీ ఎంత ఎంత అదేమంత శోభ అది చేసి వాళ్ళకి గొప్ప కాబట్టి హౌస్ వైఫ్ ఎప్పుడు తన యొక్క స్థితిని నిందించుకుంటూ ఉందనుకోండి ఎంత దోషం అంటే అంత తెలుగు తక్కువ పని అనేది అనుకోండి టీచర్లు అనుకోండి ఏమిటో ఈ టీచర్ ఉద్యోగం బోనస్లు ఇవ్వడ కంపెనీలో అయితే బోనసులు ఇస్తారంటాడు బోనస్లు ఏం బోనస్లు టీచర్ ఉద్యోగం అంత ఆనందం అనేదన వాడు గుర్తించగలరు హై స్కూల్ టీచర్ కాలేజీ టీచర్ ని చూసే చూపడతాడు కాలేజీ టీచర్ హై స్కూల్ టీచర్ ని చూసే చూపెడతాడు ఎందుకంటే హై వీడు ఊహ కూర్చోమంటే కూర్చుంటాడు నిలబడుకుంటే నిలబడు కాలేజీల్లో వాళ్ళు వీడి మీద బాణాల వదివేస్తూ ఉంటారు వీడి క్లాస్కి వెళ్లాలంటే ఉంటాడు ఈ రెచ్చిన జీతం ఎక్కువ ఇస్తే ఏమైంది నిత్య నిత్య జీవితంలో రోజు కష్టపడుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా వాక్కుతో తన తన కర్మను నిందించుకోకూడదు ఆలోచనలో నా కర్మ కాలిపోయింది నేను ఉద్యోగం చేస్తున్నాను ఎప్పుడూ అనుకోకూడదు పని చేసేప్పుడు అసందర్భంగా తప్పుగా సగం సగం ఎల్లూ చేయటం ఈ దోషం వచ్చేసింది సమాజంలో ఎందుకు వచ్చిందంటే మనం గీత యొక్క సందేశాన్ని మర్చిపోవడం కోసమే వచ్చింది దీన్ని మహాత్మ బాగా హైలైట్ చేస్తారు కూడా దీన్ని బర్ర హైలైట్ చేసి వారు పాయింట్ సో శంకర్లు కూడా హైలైట్ చేస్తున్నారు సో ఎనివే కమ్ బ్యాక్ టు ది పాయింట్ స్వధర్మాన్ని నిష్ఠగా చేసుకునేవాడు ఒకడున్నాడు అంటే ఇవాడు ఆలోచన బాగుంది స్వధర్మం మీద ప్రేమ ఉన్నది వాగ్ వ్యాపారం బాగుంది స్వధర్మాన్ని తిట్టడం చేసేప్పుడు కూడా తనకు ఆ వంతు కర్తలే అని ప్రకాశపడు అనే దోషం అది అంటున్నారు ఇంకేమిటి దోషము అంటే రెండు రకాల దోషం కర్తృత్వము భోక్తృత్వము సాహంకార అహంకార పూర్వకంగా ఉంటుంది నేనే చేసి వాడిని ఒకసారి ఓ సమావేశంలో నేనున్నాను నేను ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను వ్యక్తం చేస్తే చాలా మంది ఆ అభిప్రాయాన్ని మోస్ట్ ఆఫ్ దైంటీ పర్సెంట్ నో నో నో నో నో నో బట్ ఆ కొద్దిమంది నేను విను తర్వాత కొద్దిమంది నన్ను కలిసి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి ఏంటంటే అభిప్రాయం ఇప్పుడు ఒక యాభై మంది రిటైర్ అవుతున్నారు రిటైర్ అయ్యేప్పుడు యాభై మంది మంది రిటైర్ అయ్యేప్పుడు బిగివే స్పీచ్ ఆ స్పీచ్ ఏమిటంటే నేను ఈ ఆర్గనైజేషన్ కి ఇరవై ఏళ్ళు సర్వీస్ చేశాను అని మీరు అంటారు నన్ను మాట్లాడనమా నేను అన్నాను ఆ వాక్యాన్ని నేను ఒప్పుకోను నేను ఆర్గనైజేషన్ సర్వీస్ చేశాను అనే మాట అది అహంకారంతో కూడిన మాట అసలు ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేసేటువంటి అవకాశం నాకు లభిస్తే చాలు అని నేను భగవంతుడికి మొక్కాను ఆ అవకాశం లభించినప్పుడు తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చాను అవకాశం లభించిన కారణంగానే నేను సమాజంలో ఒక ప్రతిష్టని సంపాదించుకుని ధనాన్ని సంపాదించుకున్నాను కుటుంబాన్ని పోషించుకున్నాను సమాజంలో ఒక జంటీల్ మనగా ఈ ఆర్గనైజేషన్ లో నాకున్నటువంటి పొజిషనే కాదు కాబట్టి ఏ లెక్కలో చూసుకున్నా ఈ ఆర్గనైజేషన్ నాకు పూర్ణమైన సేవ చేసింది తప్పిస్తే నేను ఆర్గనైజేషన్ కి చేయాల్సినంత చేశానా లేదా అన్నది ఐమ్ నాట్ షూర్ అబౌట్ అది భగవంతుడు నిర్ధారించాలి తర్వాత పెద్దలు విశాల హృదయం కలిగిన వాళ్ళు వాళ్ళు బహుశా నిర్ధారించగలుగుతారేమో నాకు తెలియదు పై అధికారులు నిర్ధారించవచ్చు నా కింద పనిచేసిన వాళ్ళు నిర్ధారించగలగచ్చు కలుగుతారు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మీరు ఎంత సేవ చేస్తున్నారు నా మటు నేను పూర్తిగా నేను చేయగలిగినంత వరకు చేయగలిగానా అనే విషయంలో నేను ఆలోచించుకోవాలి ఈ దృష్టికోణంలో మనం మాట్లాడాలి కానీ నేను ఇరవై ఏళ్ల సర్వీస్ చేశాను సర్వీస్ అది ఆ సర్వీస్ అనే పదం తప్పు వీడు జీతం పుచ్చుకుంటాడు ఇది వచ్చిన జీతం చాలేదని ఎప్పుడు ఉన్న సర్వీస్ లో ఉన్నంతకాలం దెబ్బలాడుతూనే ఉంటాడు ఇయూ కాదు ఇట్ సర్వీస్ ఈజ్ ఇట్ సేవ ఈజ్ హీజ్ సర్వింగ్ హూ హీ సర్వింగ్ ఒక విషయం ఈ సర్వింగ్ ఎవరని శ్రమ చేస్తున్నాడు తనని తాను శ్రమ చేసుకుంటున్నాడు తనే అక్కడ ఏమని చెప్తాడు నేను దేశానికి సేవ చేశానంటాడు ఆర్గనైజేషన్ సేవ చేశానంటాడు ఇంటికి వచ్చామని చెప్తాడు మీకందరికీ సేవ చేస్తున్నానంటాడు అసలు సత్యం ఏమిటంటే దేశాన్ని ఆర్గనైజేషన్ ని కుటుంబ సభ్యుల్ని మీరు తన వాడుకున్నాడు ఉన్న ఫ్యాక్ట్ అది ఆత్మనష్టమై సంబంధించి కానీ నేను మీకు సేవ చేశాను కుటుంబ సభ్యులకి సేవ చేశానంటాడు అది ఫ్యాక్ట్ కాదో చేస్తున్నది స్వధర్మమే కానీ ఆ స్వధర్మంలో ఆ కర్తృత్వ బుద్ధి ఉన్నది తప్పది నేను ఈ మాట చెప్పాను చెప్తే ఎవరిలో ఒప్పుకోలేదే కానీ కొంతమంది ఒప్పుకున్నారు మీరు కొత్త ఒక న్యూ విషన్ ఇచ్చారని ఏం చెప్పారో దిస్ ఈజ్ గీతాస్ విషన్ కాబట్టి నేను సేవ చేశాను అని వాడు అన్నాడంటే కొప్పలో కాన్వెసింది మేకింగ్ ఏ రాంగ్ స్టేట్మెంట్ అండ్ దెన్ అది ఆ అహంకారము వాడిని అదొక బరువు కింద తయారవుతుంది కాబట్టి స్వధర్మం చేసే వాళ్ళలో కూడా సాహంకార ప్రవృత్తి అహంకార పూర్వకమైనటువంటి ప్రవృత్తి కనబడుతోంది ఇంకా ఫలాభిసంధి పూర్విక మనం సర్వీస్ ఉద్యోగం చేస్తాం దేనికోసం చేస్తారు జీతం కోసమే చేస్తాం కానీ ఓ సాంతి ఒకటి ఉంది మాంసం తిన్నాడు కదా అని ఎముకలు మెడలు ఆ విధంగా డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నాం కదా అని ఇంకా పొద్దల్లా డబ్బు మాటే ఉండకూడదు ఏ ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగాన్ని పూర్తిగా చేయాలి నిరాకరిని వెళ్ళి ఒక సైంటిస్ట్ ఉన్నాడు ముప్పై తారీఖుని ఆ క్లక్ ఆయనకు ఫోన్ చేసి ఆ డాక్టర్ గారో వచ్చి డాక్టర్ని పిలుస్తారు కదా సైంటిస్ట్ని డాక్టర్ వచ్చి శాలరీ పట్టుకెళ్ళవా అందరూ పట్టుకెళ్ళారు నీకు కవరే ఉంది ఇక్కడ అంటే ఆ ఉత్సనాన్ని వెళ్లి తెచ్చుకు ఇంకో సైంటిస్ట్ ఉన్నాడు వాడు ఫస్ట్ డే నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎప్పుడు జీతాల గురించి లెక్కే లాబొరేటరీలో ఎప్పుడు పనిచేయడు ఇద్దరూ జీతం పుచ్చుకుంటారు గవర్నమెంట్ లాబొరేటరీలో నడుస్తాయి ఇద్దరు ప్రైవేట్ లాబొరేటరీలో అయితే వెంటనే ఇంటికి పమించేస్తారు గవర్నమెంట్లో అంతా నడుస్తుంది సో ఇద్దరు జీతం పుచ్చుకుంటారు కానీ ఫలవిద్దరికీ సమానమే మీరు అది గమనించడం లేదో సమానమే ఆ ఫైనాన్స్ మ్యాన్ ఆ క్లర్క్ ఉంటాడే వాడు అందరికీ కవర్ లో పెట్టి ఇస్తాడు ఇటు వచ్చి ఈ పొద్దు నుంచి పొద్దల్లా డబ్బులు ఎక్కేసుకున్న మొట్టమొదటి క్యూలో నిలబడి కవర్ తీసుకుంటాడు ఈజ్ ది ఫస్ట్ మ్యాన్ టు టేక్ ది కవర్ వీడు సాయంకాలం ఇంటికి వెళ్లి ముందు తీసుకుంటాడు ఈ సైంటిస్ట్ కవర్ ఇద్దరు ధనాన్ని ఇంటికి పట్టుకెళ్తారు ఇద్దరు ధనాన్ని వాడుకుంటారు కానీ ఇద్దరికి తేడా ఉంది ఏమిటంటారు తేడా అంటే వీడికి ఫలమున్న తృష్ణ ఏ మేరకి ఫలమున్నందు తృష్ణ గలదో ఆ మేరకి డ్యూటీ మీద ప్రేమ తగ్గిపోతుంది ఎందుకంటే ఈ ప్రేమ అనేది ఒకదాని మీద ఉంటే ఇంకో దాని మీద తగ్గిపోతుంది రాజు తరాజు ఫల తృష్ణ ఎక్కువైందనుకోండి డ్యూటీ మీద ప్రేమ తగ్గిపోతుంది రెండో వాడికి ఫలం పొందుతాడు కానీ ఫలముందు తృష్ణ ఉండదు ఆ ప్రేమంతా కూడా డ్యూటీ మీద చూపిస్తాడు అందరూ మర్యాదిస్తారు సైంటిస్ట్ ఆయన అని అందరూ మర్యాదిస్తారు లోకం మర్యాద ఇచ్చారు మానేరు ఒకప్పుడు ఇస్తారు ఒకప్పుడు ఇవ్వరు కూడా ఒకరు మూర్ఖని అణి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో అన్ని రకాలు ఉంటారు వాళ్ళ మర్యాద అలాంటి కాబట్టి అతను యోగ్యమైన విషయం ఫలం ఉంటుంది ఫలం లేకుండా ఎక్కడా ఉండదు ఏ కర్మ కూడా ఫలం లేకుండా చేయరు సో ఫలం ఉంటుంది కానీ ఫలమున్నందు తృష్ణ అన్నది చాలా తప్పు సో వన్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫలాభిసంధి పూర్విక సాహంకారా స్వధర్మం చేసేవాడు కూడా కర్తృత్వం తనెత్తి మీద అహంకారం తోటి స్వధర్మాన్ని చేసుకున్నాడు ఈ స్వధర్మాన్ని చేసుకున్నంతసేపు నాకు దీనివల్ల లభించే ఫలం ఏమిటని ఫలకృష్ణతో స్వధర్మాన్ని చేసుకున్నాడు ఇది కూడా దోషమే స్వధర్మం అసలే చేయకపోతే ఇంకా అది వేరే సంఘట స్వధర్మం చేసి వాళ్ళు కూడా ఈ చిన్న ప్రముఖమైన దోషాలు చాలా సెటిల్ దోషాలు ఇవి దోషాలను ఎవడో అనుకోడు మీరు సమాజంలో ఇవి దోషాలను ఎవడో అనుకోడు ఇవి ఉన్నాయి త్రైవ సతీ ధర్మాధర్మోపచయా ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తిలక్షణ సంసార అనుపరతో శంకర భాష్యం చాలా క్లారిటీ ఎక్కువ ఉంటుంది వివేక పూర్ణంగా ఉంటుంది అలా స్టెప్ వైజ్ మ్యాథమెటిక్స్ స్టెప్ ఉంటాయి చూడండి అలా ఉంటుంది ఆయన యొక్క వ్యవస్థ సో తతి ఈ విధంగా స్వధర్మాన్ని పూర్తిగా గాలి ముందులు పెట్టిన వాళ్ళు ఓ రకంగా శోక మోహాలతో బాధపడుతూ ఉంటే స్వధర్మం చేస్తున్న వాళ్ళు కూడా ఫలతృష్ణతో అహంకార భావంతో చేస్తున్నారు మొత్తం మీద ఇద్దరు కూడా ఒకర ఒక అజ్ఞానం బాగా పీకి దాకా కూరుకుపోయి ఉంటే ఇంకొకటి అజ్ఞానంలో నడువులు అవుతుదాకా అజ్ఞానంలో ఇంకొకడు ఉన్నాడు సో దీని వల్ల ఏమవుతుందంటే ధర్మము పెరుగుతుంది అధర్మం కూడా పెరుగుతుంది ధర్మాధర్మ ఉపచయా సో రెండు పెరుగుతాయి జీతం పెరుగుతుంటే బిల్లులు పెరుగుతాయండి అలాగే ఐసార్ ఇప్పుడు ఒక వెయ్యి రూపాయల జీతం వచ్చింది ఎన్ని బిల్లులు కడుతున్నావు అంటే రూపాయలు బిల్లులు కట్టాయి రెండు వందలు ఇప్పుడు అతనికి పదివేలు జీతం వస్తాం తొమ్మిది బిల్లులు కడుగుతున్నాడు వెయ్యి దాచుకుంటున్నాడు గొప్ప నేను పాజిటివ్గా చెప్పాను సో ఒకతనం నాకు ప్రమోషన్ వచ్చిందండి ఆయన చాలా సంతోషం అని అన్నా నేను ఇంకా ఆ పరిమాణం ఏమనలేదు కానీ ఎలా ఫోన్లు ప్రమోషన్ వచ్చినా ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ కాలేదండి అంటే అదేమి అలాగో ఇంప్రూవ్ అయ్యి ఉండాలి అంటే ఇంప్రూవ్ కాకపోగా డిగ్రీస్ అయిందంటే వెయ్యి రూపాయలు జీతం పెరిగింది కానీ ప్రమోషన్ రాగానే ఆ కారణంగా కొన్నాను దానికి ఏమో పదిహేను ఇన్స్టాల్మెంట్ కొట్టాము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 ధెమ్మాధమ్మ కలిసి ఉంటుంది స్మగ్లర్స్ కూడా వాడు కూడా మాట నిలబెట్టుకుంటారు అబద్ధం ఆడుతుంది సత్యం మాట్లాడుతున్నారు తర్వాత నోటి మాట మీద నడిచిపోతుంది బంగారం స్మగ్లింగ్ ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదు కానీ ఇది బంగారం వంద తొలాలు బంగారం సరే అది వాడు జీల్సుకుంటాడు ఇది డబ్బు ఎంత లక్ష రూపాయలు అది వాడు సజీవ పెట్టేస్తుంది అది వంద తొలాలు క్లీన్ గా ఉంటుంది ఎలా ఉండదు ఆ డబ్బు లక్షా కరెక్ట్ గా ఉంది ఒక్క రూపాయలు శాంతమల్లి వచ్చేసినంత ధర్మం కూడా సత్యవాక్యం అన్నది దయ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ధర్మముతో పాటు అధర్మం ఉంటుంది అధర్మంతో పాటు ధర్మం ఉంటుంది కాబట్టి వీడి జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్న స్వధర్మంలో ఉన్నా స్వధర్మంలో లేకపోయినా ధర్మాధర్మాల యొక్క కాంబినేషన్ ఆ మూట పుణ్యపాల మూట పెరుగుతూ ఉంటుంది అయితే ఈ మూట ఏం చేస్తుందంటే వీడికి కొత్త జన్మనిస్తుంది ఈ కొత్త జన్మ ఎలా ఉంటుంది పుణ్యం ఎక్కువ పాపం తక్కువ అయితే ఇష్ట జన్మ ఉంటుంది నేను అక్కడ ఉండే పదాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా భాష్యమే ఫాలో అవుతున్నాను ఇదిలో భాష్యాన్ని కనుక అనుసరిస్తుంటే యూ కెన్ అప్రిషియేట్ ఐ అంటే ఫాలోయింగ్ ది టెక్స్ట్ ఫుల్ ఐఎమ్ డీవియేటింగ్ వన్ వరల్డ్ సో ధర్మం ఎక్కువ ధర్మం తక్కువ ధర్మం అంటే పుణ్యం పుణ్యం ఎక్కువ పాపం తక్కువ ఉందనుకోండి ఇష్ట జన్మ అంటే దేవతా జన్మ అలాగంటే అయితే అమెరికాలో జన్మ వాటిది అమెరికా అంటే దేవతలు ఉంటే వాళ్ళే అనుభవం దేవతలు అంటే వాళ్ళు వాళ్ళు అమెరికా వాళ్ళే దేవత ఎందుకంటే దేవభోగాలని మనకి శాస్త్రంలో ఇక్కడ పురాణాల్లో చిక్నవన్నీ వాళ్ళు అనుభవించేస్తూ ఉన్నారు ఇంకా ఇంక దేవత పైకి వెళ్దైనా లేకపోతే అమెరికాలో టర్కీ అయిపోదో ఇలాగా ఇలాంటి జన్మ సో అధర్మం ఎక్కువ ధర్మం తక్కువ ధర్మాధర్మ మిశ్రమైతే మనుష్య జన్మ సో ఈ విధంగా మీరు ధర్మాధర్మాలను పెంచుకుంటూ పోతే ఇష్ట జన్మ కాని అనిష్ట జన్మ కాని వస్తుంది ఓకే జన్మ వచ్చిన తర్వాత ఏమిటవుతుంది ధర్మాధర్మముల వల్ల సుఖము దుఃఖము అది వాసం ఇష్ట అనిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి రక్షణ జన్మ మరణ ప్రవాహం లాంగ్ రేంజ్ పిచ్చను షార్ట్ రేంజ్ లో ఒకే జన్మలో సుఖ దుఃఖ ప్రవాహం ఈ లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ కలిపితే దానికి సంసారం ఉంటుంది సంసారం డెఫినెషానిష్ట ధర్మాధర్మోపచయా ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి రక్షణ సంసారమాసం పొరుగ్గా ఉందని భయపెడితే వర్కౌట్ అవ్వటం అది పొరుగ్గా ఉన్నా తేలిగ్గా ఉంటుంది సమాసం ఈజీగా ఉంటుంది ఒక విషయం గమనిస్తే తేలిగ్గా ఉంటుంది దాంట్లో కష్టంగా ఉంది ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ సంసార సంసారం డెఫినేషన్ వచ్చేస్తుంది ఆ సంసారం అనే మాట మీకు వచ్చిందంటే సంసారతి గిరగిరగిర దిల్గుతో ఉంటాడు సో గుట్టేడు గిట్టేడు మళ్ళీ గుట్టేడు గిట్టేడు ఇదో దిల్గుడు మళ్ళీ వీల్స్ విత్ ఇన్ అని వీల్స్ విత్ ఇన్ వీల్స్ విత్ఇన్ వీల్స్ ఓడ్ హౌస్ ఓడ్ హౌస్ వాడి సో ఈ ఈ పెద్ద వీల్ లోపల సుఖమో దుఃఖముఖమో దుఃఖో సుఖమో దుఃఖో మళ్ళీ దాంట్లో సో కొత్తగా పెళ్లి చేసుకున్నాడు సుఖము పెళ్లి అవగానే మళ్ళీ హనీ మూన్ సుఖము మళ్ళీ దాంట్లో దాంట్లో దుఃఖం ఉంటుంది మళ్ళీ దాంట్లో సుఖంలోనే దుఃఖంలోనే సుఖం వీల్స్ విత్న్ వీల్స్ విత్న్ వీల్స్ అలాగా గేర గేర గేర గేర తింటూ ఉంటాడు వీటి సేర సంసారం సమ్యక్ సవ తి ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందండి అనుపరీ ఇది ఎండ్ అవదు ఎండ్ అవ్వదు పుణ్యం ఎక్కువ చేసుకుంటే ఎండ్ అయిపోతుందేమో నో స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు స్వర్గంలో పోనే ఇంకా సుఖంగా ఉన్నా వీల్స్ విత్ వీల్స్ ఫోర్డ్ హౌస్ వీల్స్ విత్ వీల్స్ సో వీల్స్ లోపల వీల్స్ ఉంటాయి ఈ విధంగా ఈ సంసారం అనుపరతో భవతి అయ్యా స్వధర్మం చేసిన వాడికి సంసారం తప్పలేదు స్వధర్మం తప్పిన వాడికి సంసారంలో నరకప్రాయమైన సంసారం వాడుకుంటుంది అసలు ఈ సంసారానికి మూలమేమి శోకమోహౌదే సంసారమునకు సంసారమనే వృక్షానికి శోకమోహముదే బీజములు పెద్ద విచారం తర్వాత తయో సర్వకర్మసన్యాసపూర్వకా ఆత్మజ్ఞానా ఇది అంటే ఇది హేతో అకారో అయితే మరి ఈ శోకమోహాలే మూలమని అంటున్నారే శోకమోహ విచార చక్కటి విచార చాలా ఉంది విచార ఈ శోక మోహాలు ఎలా పోతాయి శోక మోహాలు పోవాలి కదా అంటే దానికి చాలా ఉపాయాలున్నాయని ఎవరికి తోచిన ఉపాయం వాడు చెప్తాను లోకంలో శోకమోహాలు మీకుంటే నా దగ్గరికి రండి నేను పోగొడతాను అని చెప్పి వాళ్ళు పోకొల సో ఒక ఎల్ఐసి ఏజెంట్ కి అడిగారు నువ్వు పాలసీ జీవన అక్షయ పాలసీ తీసుకుంటే నీకు శోకమోహాలు పోతాయని తర్వాత నేను ఇలాగా ఏదో కొంచెం దృష్టాంతం ఉంటే ఎగ్జామేషన్ ఉంటుంది స్పిరిట్ ఆఫ్ ది పాయింట్ సో వీళ్ళు టూరిస్టులు టూరిస్ట్ ఆపరేటర్స్ వాళ్ళు ఏమంటారు అంటే మలేషియా వెళ్ళి మీరు పదిహేను రోజులు అక్కడ లేకపోతే అమెరికాలో అయితే బహామాస్ ఉంటారు మీరు వెళ్ళిరండి అక్కడికి థాయిలాండ్ వెళ్ళిరండి టూరిజము టూరిస్ట్ స్పాట్ అని మీరు శుభ మొహా కొతాయి తర్వాత వాస్తు ఆయన్ని కనుక మీరు పట్టుకుంటే ఆయన ఏమంటారంటే మీరు ఈ టేబుల్ చెరుకులు ఫ్లో రూము రూపు మీరు మార్చేస్తే మీకు శోకమోహాలు పోతాయని ఆయన చెప్తారు ఫ్లోరు రూపు ఎలా మారుస్తారండి ఆ రెండు మారిస్తే కాదంటారు ఫ్లోరు రూపు మారిస్తే శోక మోహాలు పోతాయని ఆయన ఫ్లోరు రూపు మార్చడం అంటే ఎలా ఎలా మారుస్తుంది తర్వాత మీరు యాస్ట్రాలజిస్ట్ని అడిగితే ఈ గ్రహాలు ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఇంకోలా ఉంటే మీరు శోకం హాలుతాయి అవి ఇంకోలా ఎప్పుడు ఉండేదో ఎప్పుడు మనకి శోకమోహాలు పోయాను అవి ఇంకోలా ఉంటాయి మూడు నెలల ఎప్పటికి ఇంకోలా వస్తాయి మళ్ళీ ఇంకో ఉండాలి అనిపోతాయి ఇప్పుడు చంద్రుడు నేను అడిగాను కాబట్టి చంద్రుడు నాకు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా అని అడిగాను ఒక ఆస్ట్రాలజర్ అడిగాను అంటే ఆయన చూసి నీకు ప్రతికూలంగా ఉన్నాడండి అని అంటే నేను అన్నాను చూడండి ఇప్పుడు మనం కృష్ణపక్షంలో ఉన్నాం చంద్రుడు నాకు ప్రతికూలంగా ఉన్నాడు అంటే శుక్లపక్షంలో నాకు చంద్రుడు అనుకూలుడై తేరాలి అని నేను అనుకుంటున్నా అవునా కాదా అవునండి ఎందుకంటే చంద్రుడు డిక్లైనింగ్ మూన్ ఈ ఎన్హాన్సింగ్ మూన్ షుడ్ బికమ్ మీకు డిక్లైనింగ్ మూన్ మీకు అన్ఫేవరబుల్ అయితే ఇంక్రీజింగ్ మూన్ ఏమవుతాడు ఫేవరబుల్ అవుతాడు అదే సింపుల్ లాజిక్ అండి మళ్లీ డిక్లైన్ అయ్యేప్పుడు ఏమవుతాడు కాబట్టి ఆర్బిట్ లో ఓసేవరబుల్ ఓ సగా అన్ఫేవరబుల్ దిస్ ఈవేటబుల్ ఫర్ ఎనీ ప్లానెట్ మరి ఇంకేమిటి క్యాల్కులేషన్ వేసేవాడు ఉపయోగం ఇంక ఎందుకు ఈ క్యాల్కులేషన్స్ అని అని నేను అడిగాను అడిగితే ఆయన ఎందుకు తెలుసు అండి మీరకంగా ఆలోచించే మధ్య తన ఇంకేంటి నేను అడిగింది మ్యాథమెస్ట్రాలజీ ఈస్ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అంటే ఆర్పిట్స్ అన్ని కూడా ప్రిసైస్డ్ మ్యాథమెటిక్స్ అది కాబట్టి ఈ పదిహేను రోజులు నాకు చంద్రుని యొక్క దశ బాగులేదు అంటే నువ్వు ఏమీ చింత చేయద్దు శ్రీకృష్ణుడు చెప్పిన ఫార్ములా తితిక్షస్వ ఓపీ నీ దశ అందుకుంటుంది పదిహేను రోజుల తర్వాత అందుకుంటుంది నీ దశ బాగులేదని నువ్వు దశనాడు గుర్తించేవర రోజుల తర్వాతే అందుకుంటుంది సపోజ్ సప్తమి నాడు గుర్తుపెట్టారనుకోండి మీ దశ చంద్రదశి బావలేదని ఏడు రోజులు బాబు మీ దశ తిరగబెడుతుంది కాబట్టి సూర్యుడు నీకు అనుకూలంగా లేడనుకో ఎప్పుడు లేడాడు అదే నువ్వు ఒక్కటే దృష్టి దక్షిణాయనో ఉత్తరాయణమో చూస్తాడు దక్షిణాయనంలో నీకు అనుకూలంగా లేకపోతే ఉత్తరాయణంలో తప్పనిసరిగా అనుకూలత ఉంటాడు క్వశ్చన్ లేదు కాబట్టి సో ఈ విధంగా శోకమోహములు పోవటానికి ఇన్ని ఉపాయాలని లౌకితులు చెప్తున్నారు మతాను చెప్తున్నారు అందరూ ఎవరి సద్బుద్ధితోనే చెప్తున్నారు దీంట్లో వాళ్ళు ఏదో తప్పు చెప్తున్నారని నేను అంటారు లేదు వాళ్ళ యొక్క సెన్సిరిటీతో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పే దాంట్లో ఒకప్పుడు ఎన్నో పాయింట్ ఆల్సో ఒకప్పుడు కదాచిత్ గ్రాండ్ బట్ శంకరులు ఇంత మోహమాతం లేకుండా ఇంత నిర్మోహమాటంగా చెప్తున్నారు చూడండి ఆయన ఏమంటున్నారంటే శోకమోహములకు నా అన్యతోని వృత్తి శోకమోహాలు మరే విధంగానూ పోవు ఒకే విధంగా పోతాయి ఆత్మజ్ఞాన ఆత్మజ్ఞానము వల్లనే పోతాయి ఎందుకంటే మీ శోకము మీ మోహము మీ స్వరూపము యొక్క అజ్ఞానం చేత మీకు కలిగిందనుకోండి అప్పుడు ఎలా పోతుంది ఆ శోకమోహం మీద దృష్టాంతం చెప్తాను తాదు చూసి పాము నొక్కుని భయపడుతున్నాడు పావునుక్కుని భయపడడం అంటే అది పెద్ద భయం పాము ఇప్పుడు పాములు ఆడించి వాడికి పాము భయం ఉండదు వాడు కొంచెం పాములతో కొంత అలవాటులో ఉంటాడు పాము కూడా మనకి కలవదట్టు అది పారిపోవడానికి ప్రయత్నిస్తుంది అది కరిపిందంటే ఇంకా సర్వాత్మన అది కారణాలు అయిపోయినప్పుడే అదే పాము పాగబట్టింది ఇవంతా కూడా మరి యాక్సెప్ట్ చేయరు ఆల్ నాట్ పార్ట్ ఈ ఇమాజినేషన్ దాని చుట్టూ ఉంటుంది పాము పడబట్టిందని తర్వాత పాము ఇలా ఊరితే అది ఇలా ఇలా తింటుందంటారని అది సంగీతానికి పాము అని దీస్ ఇస్ పాపులర్ మిస్కన్సెప్షన్ అని పూర్తి స్వామిజీ చెప్తా ఉంటారు వీళ్ళు పూపుని ఇలా చూడండి అది ఊసినప్పుడు అలా తిరుగుతూ ఉంటుంది అది అది పాము విని తిరగట్లేదు అది అది ఈ ఈ ఊదీని అనుకుంటుంది ముంగీస్ అనుకుంటుంది ఆ ఊదీని ముంగీసులాగా ఉంటుంది అంచేతనేవాడు పిల్లలందరూ ఊరేది ఏం తిరగదు వాడు ఆ మంగూస్త అలాగా ఉండలాగా ఉండి అలాగా దాన్నే ఊర్తాడు అదే ధ్వనిలో ఏదైనా కష్టం లేడు మరొకటి తీసుకొచ్చా లేకపోతే ఇలా టా కొట్టిందో లేకపోతే టేపెట్ కార్డు రాన్ చేసో చేసాడు అనుకోండి అది ఇలా ఇలా ఊకదు దాన్ని ఇలాగంటేనే అది ఏమనుకుంటుంది అంటే అది మంగుసి అది ముంగిసి అనుకుంటుంది అనుకునే అదే డిఫెన్స్ రియాక్షన్ అలా ఊపుతుంది తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ముంగిసి అంటే భయం so iviranga popular misconceptions chala unnayi whatever it is so what i was saying is a thradu chusi meer paavu anukunnaru antha chala prayangal okapudu heart attack kora ostundi saadu chusi paavu anukuntaru raavu ante bhayam lo samajam lo alla periguntundi kadanne paavu na paavu bhayam ekku samajam lo paavu is harmless creature but still people have a fear about uh, snake అంచేతనే వీరికి అసలు తాళ్లో పాము కనపడుతుంది వీడికి భయం ఉండబట్టే వీరికి తాళ్ళులో పావం కనపడుతుంది తాడులో పాము ఎందుకు కనపడాలి తాడులో మాల కనపడచ్చు కదా వీరికి మాలెందుకు కనపడుతుంది వీరికి పాము అంటే పామే కనపడుతుంది ఇప్పుడు ఆ పాము భయంతో వీడు సఫలవుతున్నాడు ఉనికిపోతున్నాడు గుండె నొప్పి గుండె వేగంగా కొట్టుకుంటున్నాడు ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే వీడు వాస్త యాస్ట్రాలజీయా లేకపోతే నాగదేవత పూజనా లేకపోతే నాగజపమా ఏం చెయ్యాలి లేకపోతే కర్మలు పట్టుకొచ్చి దాన్ని ఏమో కొట్టి చంపేయటమా ఆ పావుని లేకపోతే పావు మంత్రాగాలని తీసుకురావటమా ఏం చేయాలి వీడు నిజానికి ఇప్పుడు నేను ఇచ్చిన లిస్టులో ఉన్నవి వాడు ఏది చేస్తుందంతసేపు వాడికి ఆ భయం పోదు పైగా భయాన్ని కొంత ఇది బలం కూడా చేస్తుంది భూతవైద్యుని తీసుకొచ్చేటంటే వాడు ఏదో చెప్తాడు కానీ వీడికి ఉన్న భయం రెట్టింపై చెప్తాడు కాబట్టి అదేవాడు పాము మంత్ర స్పెషలిస్ట్ను తీసుకొచ్చాడనుకోండి అతను చెప్పింది అతను చెప్తాడు దానికి చేయాల్సింది ఒక్కటే ఆ పక్కనే వెళ్తున్న వివేకవంతుడు ఎవిటరాలా వణికిపోతున్నావు అంటే ఇక్కడ పాములు ఎక్కడి నుంచి వచ్చాయి అంత కంగారు పడతావు వెట్మని అని జైబు బ్యాటరీ లైట్ తీసి వేసాడు వేస్తే అది పాము కాదు తాడని తెలిసింది తెలియగానే ఆ భయం పోయింది ఎందుకు పోయింది భయం అంతకుముందు పావు గంట నుంచి మనిషిని ఊపేసినటువంటి అంత దృఢమైన భయం అలా అరక్షణలో ఎలా పోయింది అజ్ఞానం వల్ల కలిగిన భయం గనక జ్ఞానం వల్ల పోతుంది నిజానికి అజ్ఞానము వలన ఏది సంప్రాప్తం అది వాస్తవంలో సంప్రాప్తము కాదు మహాత్ములు అనేటువంటి వారు అజ్ఞానే జో హోతాహ్ ఓ వాస్తవమే నహి హోతా హైందే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 మేమేమో ఆ దేవతని నాగదేవతను కూర్చేసామనుకోండి అప్పుడు పోదామని పోతుండే ఎలా పోతుంది అంటే నాగదేవతను మీరు కూర్చేస్తే ఆ దేవత అనుగ్రహం మీ మీద కలిగి ఆ బ్యాటరీ లైట్ ఉన్న మహాత్ముని అటువైపు పంపిస్తుంది నాగదేవత అప్పుడు ఆయన బ్యాటరీ లైట్ వేస్తాడు అప్పుడు అప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది అప్పుడు పోతుంది నాగదేవత కూడా నీకు అలాగే హెల్ప్ చేస్తుంది అలా శాస్త్రం స్పష్టంగా చెప్తాను శాస్త్రం ఎప్పుడు యుక్తి విరుద్ధంగా ప్రత్యక్ష విరుద్ధంగా మాట్లాడుతుంది శాస్త్రం ఎప్పుడు కరెక్ట్ గానే మాట్లాడుతుంది కాబట్టి నాగదేవత ఏం చేస్తుంది అంటే నీకు సరైనటువంటి మార్గదర్శనం చేసే ఓ మహాత్మును నీ దారి పడేట్లో చేస్తుంది నువ్వు అప్పుడు కూడా ఆ గ్రహం నీకు ఆ విధమైన ఇస్తుంది సో ఆ మనం వీ కెన్ ఇన్కార్పొరేట్ వీ కెన్ అకామడేట్ దీస్ థింగ్స్టెంట్ అకామడేట్ బట్ Self-knowledge is the only way to eradicate delusion and sorrow. There is no other way. Taravaka, <makes> nendaka, nikoka, formula jipan. Karma dhara, jnana dhara. Meer ganaka atma-swar-rupaan ni temishko ka kote. Me karma dhara, me jnana dhara, rondu dhara lu, rondu pravahal, jivitala runde unta yin, inke unta yin. Karma dhara, jnana dhara. Me rondu dhara lu kura కలుషితంగానే ఉంటాయి మీ కర్మలు కలుషితంగా ఉంటాయి మీ జ్ఞానం కలుషితంగా ఉంటుంది ఆత్మజ్ఞానము లేకపోతే ఈ రెండు ధారలు కూడా కలుషితం ఉంటాయి దాంట్లో ఇంక సందేహం లేదు కాబట్టి ఆత్మజ్ఞానము ఇస్ ది ఓన్లీ వే ఎదర్ వే నాణ్య ఆ మాట కూడా అంటారు ఆత్మజ్ఞానా నివృత్తి నాణ్యత ఆత్మజ్ఞానం వల్ల శోకమహాలు పోతాయి మరో రకంగా పోవాలి అయితే ఈ ఆత్మ జ్ఞానం గురించి ఏదైనా ఒక మాట చెప్పండి అంత ప్రధానమైనది సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మ జ్ఞానము అంటే ఆత్మ అకర్తోక్త ది ఆత్మ అంటే ఎవరండి నువ్వే ఆత్మ అంటే మేనత్ కొడుకు మేనవా కొడుకు అనుకున్నారు యూఆర్ ది ఆత్మ సో ఎందుకంటే ఆత్మ గురించి చెప్తుంటే ఊహాత్మ గురించి చెప్తున్నారని అది డోంట్ కీప్ ఎ డిస్టెన్స్ ట్రై టు డూ దట్ మిస్టేక్ దెన్ బోర్ ఐ కథిస్తే సో ఆత్మ అంటే మీరే యు ఆర్ ది ఆత్మ సో ఇప్పుడు నేను కర్తను నేను భోక్తను అని అనేటువంటి ఒక భావజాలం ఏదైతే కలదో మనిషి అలా భావంలో బతుకుతూ ఉంటుంది నెవర్ అకర్స్ టు హిమ్ దట్ హీస్ నాట్ బి డూయర్ అండ్ హీస్ నాట్ బి ఎంజాయర్ ఇట్ నెవర్ అకర్స్ టు హిమ్ ఇప్పుడు ంటే నేను ఈ పని చేశాను అని అంటారు నేను ఈ పని చేశాను అనేటువంటి వాక్యాన్ని కనుక విశ్లేషణ చేస్తే దాంట్లో వీడి పాత్ర ఒక పెట్టు కూడా ఓ చెట్టు ఒక ఆయన ఉన్నారు ఆ చెట్టు కర్త నేనే అంటే నేను ఆశ్చర్య ఎందుకంటే చెట్టు కర్త నేనేమిటండి చెట్టు కర్త మీరు ఏమిటంటే ఆయన అన్నారు అవును ఆ చెట్టుని నేనే తయారు చేశాను చెట్టును మీరు తయారు చేయడం ఏమిటి బీజం ఉంటుంది శక్తి ఉంటుంది ఆ బీజానికి నేలలో వేసినప్పుడు ఆ నేలకి ఆ న్యూట్రియన్స్ ఇచ్చి నేలంటే న్యూట్రిషస్ మీడియం అది ఒక న్యూట్రిషస్ మీడియంకే నేల అని పేరు ఇప్పుడు బాక్టీరియా గ్రో చేస్తా ఫైబరేటరీ న్యూట్రిషస్ మీడియంలో గ్రో చేస్తా అలాగే విత్తనాన్ని మీరు అలా విసిరేస్తే అది న్యూట్రిషన్స్ మీడియం లో విసిరేసాను అది అక్కడ అనుకూలిస్తుంది అక్కడ దానికి న్యూట్రిషన్స్ ఉంది నీరుంది చుట్టూ గాలి ఉంది గాలి ద్వారా చెట్టు పెరుగుతుంది తర్వాత సూర్య కాంతి ఫోటోసెన్సోసిస్ ఉంది సో వాల్యూమ్ ఉన్నది ఆకాశం ఉన్నది పంచభూతము ఆ చెట్టు పెరిగాడు నేను చెట్టు పెరగడానికి నేను కర్తని అంటే ఏమన్నమాట అంటే ఆయన ఉన్నారు నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి పాకిని వాడను నేనే చూడండి నర్సరీలో అవి అవి తయారు చేసింది ఈయన కాదు సో అంటే సో నైంటీ నైన్ పర్సెంట్ నేను నాకాఫ్ చేసేసాను మీరు గమనించారా ఇంకా ఈయన కర్తృత్వంలో నైన్టీ నైన్ పర్సెంట్ అది ఆయన ఒప్పుకున్నారు పో వన్ పర్సెంట్ నాకు ఇస్తావా ఇవ్వా నేను అది పాత్యాను నీళ్లు పోసాను సో వన్ పర్సెంట్ అయినా నా ఇస్తావా ఇవ్వా అంటే నేనున్నాను ప్రస్తుతం కట్టి పెట్టుకోండి నా గీత క్లాస్ రెండో వారం రోజులు ఆ తర్వాత ఉందో లేదో మీరు నాకు చెప్పలేదు కాబట్టి నేను అది ఎక్స్ప్లెయిన్ చేయను గీతలో వస్తుంది ఆ వన్ పర్సెంట్ అది కూడా తప్పే అంటే ఇప్పుడు ఇందుకే నా ఎందుకు కర్త అనుకున్నట్టు జీవి నేను కర్తను కావా భక్తుడైతే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 కాబట్టి ఆత్మ ఎందు కర్తృత్వము లేదు ఎప్పుడైతే కర్తృ లేదో భోక్తృత్వం కూడా లేదు ప్రస్తుతానికి అద్దె తీసుకోండి కాబట్టి ఇంతవరకు కర్తను నేను భోక్తను నేను అనుకున్నాను ఇప్పుడు తెలుసుకున్నాను కర్తను నేను కాను భోక్తను నేను కాను అంటే ఇప్పుడు నేనేం చేశాను అనమాట కర్తృత్వ భోక్తృత్వాలని సన్యాసం చేశాను అండి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 ఇది అలాగో ఓ కర్మ తర్వాత ఇంకో కర్మ దాని తర్వాత మరో కర్మ అలా కాదు దాన్ని సన్యాసం చేయటం కర్తృత్వ భోక్తృత్వాలనే సన్యాసం చేసేయాలి దాంతో అసలు ఇంక మూలాన్నే సన్యాసం చేసేస్తే ఇంక సర్వకర్మ సన్యాసం అయిపోతుంది కర్మని సన్యాసం చేస్తే మళ్ళీ తర్వాత కర్మను మళ్ళీ సన్యాసం చేయాల్సి ఆ తర్వాత కర్మను సన్యాసం చేయాల్సి అసలు కర్తృత్వ భోక్తృత్వాలను సన్యాసం చేసేస్తే వాళ్ళ చరణము యాక్షన్స్ నడుస్తూ ఉంటాయి అది సర్వకర్మ సన్యాసం అంటే కర్మలను మానేయకుండా సర్వకర్మ సన్యాసం చేస్తాం అది గమనించదు కర్మలను మానేసిన సర్వకర్మ సన్యాసం ఏమి ఉండదు సో ఇదంతా మనం విస్తారంగా చూస్తాము ఇంకా వివరంగా ఇప్పుడు దీనికి ఇక్కడే మొత్తం గీతంతా కూడా వచ్చేసినట్టుగా చెప్తాను హర్షి కాపు నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సర్వకర్మ సన్యాసము అనగా చాలా సన్యాస శబ్దానికి భగవద్గీతలో చాలాసార్లు వస్తూ ఉంటుంది ఈ పైన మీరు అర్థం ఏమిటంటే భగవద్గీతలో సన్యాస శబ్దం ఎక్కడొచ్చినా మోస్ట్లీ నైన్టీ ఫైవ్ ఆఫ్ ది కేసెస్ లో సన్యాస శబ్దానికి ఆశ్రమరూ సన్యాసం అని అర్థం కాదు గీతలో అర్థం కాదు జపనిషత్వం ఉపనిషత్వం దాంట్లో సన్యాస ధర్మాలు ఒక చెప్పారు అక్కడ సన్యాసం అంటే ఇదిగో ఆశ్రమ రూప సన్యాసం దీనికి అక్కడ సన్యాస శబ్దానికి అర్థం అంతేగాని గీతలో సన్యాస శబ్దానికి ఆశ్రమ రూప సన్యాసం కాదు గీతలో సన్యాస శబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మయందు అజ్ఞానముచే ఆరోపించబడిన కర్తృత్వ భోక్తృత్వములను జ్ఞానముచే తిరస్కరించుత వాటిని ఉంచాల్సిన చోట ఉంచుత ఈ కథ లేకపోతే ప్రకృతి కథ అని సో కర్తృత్వ భోక్తృత్వ త్యాగము సన్యాసము అంటే వాటిని ఉంచాల్సిన చోట ఉంచుత అది ఉంచాల్సిన తోట ఉంచాలి రాంగ్ ప్లేస్ లో పన పెట్టుకోకూడదు మనం చూద్దాం ఇది ఇది ఆత్మజ్ఞానం యొక్క లక్షణం కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని ఊరికే చెలకంటాం చూడండి ఉకే ముఖ్యంగా పరిచయం చేయటం అయింది సో అకర్తృ అభోక్తృ ఆత్మ జ్ఞానము దాన్ని మనం విస్తారంగా ఇదిగో ఇది మీరు తెలుసుకోండి మీకు శోకమోహాలు ఉండవు చూడండి ఎంత లోతైన ప్రతిపాదన ఇది ఎలాగ అకర్తృ అభోక్తు ఆత్మ తెలుసుకోవటం వల్ల శోకమోహాలు ఎలా పోతాయి ఆ వివరం ఉంటుంది తదుపతిదిక్షు సర్వలోకానుగ్రహాన్ నిమిత్తీకృత్యోచ్యా కాబట్టి ఆత్మజ్ఞానమే శోకమోహ నివారణ హేదు మరో హేదు లేదు అన్నప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవి బోధించాలి ఆత్మజ్ఞానాన్ని బోధించాలి మరోడి మరోడి బోధిస్తేలాగా ఒకవేళ కమ్మను బోధించిన ఆత్మజ్ఞానానికి అంగంగా బోధించాల్సి ఉపాసనని బోధిస్తే భక్తిని బోధిస్తే ఆత్మజ్ఞానానికి సపోర్ట్ గా బోధించాల్సి ఉంటుంది ఎందువల్ల ఆత్మజ్ఞానము వలననే శోకమోహములు పోతాల్సి ఇప్పుడు రైల్లో ప్రయాణం చేయాలంటే టిక్కెట్ చేయనివ్వాలి కానీ నీకు రెండు అరటికోళ్లు కొనిస్తానని ఇస్తేలాగా అరటికోళ్ళు ఇవ్వండి మీరేం అభ్యంతరం లేదు టిక్కెట్ ఇచ్చి అరటి అంతేగాని అర్థకొల్ ఇవ్వండి మీకు ప్రయాణంలో చాలా బాగుంటాయని బట్టికెళ్ళండి అంటే టికెట్ లేకుండా అర్థంపొళ్ళు ఇస్తే ఉపయోగపడదు సో ముందు ఆత్మజ్ఞానమే ప్రధానము మిగతా సెకండరీ అది ఉపది దిక్షుఃే ఆత్మజ్ఞానము ఉపదేశించ కోరువాడై శ్రీకృష్ణుడు అది ఉపయోగించ భగవాన్ వాసుదేవ సాక్షాత్తు భగవానుడు వసువ పుత్రుడు ఆయన దాన్ని ఉపదేశించాలనుకున్నాడు అర్జునుడికి ఉపదేశించేప్పుడు హయ్యెస్ట్ ఏదో ఉపదేశిస్తాడు కానీ ఈ ేటివ్ అంట చిన్న చిన్న బాత్కాలం డాక్టర్ దగ్గరికి వెళ్లారనుకోండి వీడిని వదిలించుకుందాం అనే అనుకున్న మందించి పండితే ఎనార్జిన్ ట్యాబ్లెట్ నుంచి పంపించు అలా కాకుండా వీటి యొక్క రోగాన్ని మనం పూర్తిగా నివారణ చేద్దాం అనుకున్నప్పుడు జాగ్రత్తగా డయాగ్నైజ్ చేసి కరెక్ట్ మందించి పంపిస్తాం సో ఆ విధంగా శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి హయ్యస్ట్ నాలెడ్జిని ఉపదేశిస్తాడు కానీ ఏదో తాత్కాలికంగా ఓ మాట చెప్పేసి వీడిని వదిలించుకుందామని చేయడు కదా నిజానికి ఉపదేశం అర్జునునికి చేసేది కదా మీరు అనుకోవచ్చు ఆయన సర్వలోకానుగ్రహార్థం లోకా అంటే మానవుడు సకల మాన లోక అంటే మానవుడు అర్థం సకల మానవాళికి అనుగ్రహించుట పోరాటం ఇంత సర్వలోకాలంటే భూభు శివ లోకాలు కాదు మానవులందరినీ కోసం ఆయన బోధించాడు మరి అర్జునుడికి ఎందుకు బోధించాడు అర్జునం నిమిత్తీకృత్య ఆహా అర్జునుడు నిమిత్తము ఈ నిమిత్తము అనే మాట శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఇంకేందే భాష్యకారులు ప్రయోగిస్తున్నారు నిమిత్త మాత్రం భవ సభ్య సాచిన్ సాధకుడు అద్భునుడినా తయారవ్వాలి అర్జునుడు నిమిత్తము సో ఏమిటి నిమిత్తము అంటే గాలి వేణువు వేణువంటే మురళి ఉపయోగించేదాన్ని వేణువు అంటారు ఆ లోపల ఖాళీగా ఉంటుంది సో వేణువుకుండా గాలి ప్రసరించినప్పుడు దాని సంగీతం వస్తుంది సంగీతం అంటే ఏమిటంటుంది గాలికంది గాలి దాంట్లోంచి వెళ్తే సంగీతం బయటకు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 ఏమిటి ఆటంకాలు కర్తృత్వ భోక్తృత్వములే ఆటంకాలు మీరు కర్తృత్వ భోక్తృత్వాల్ని తీసి పక్కన పెడితే జీవితం వేణువైపు నిజానికి దేహం వేణువులాగే ఉంటుంది కూడా వేరే గ్రంథాలతోటి దానితో కాబట్టి ఈ దీన్ని నిమిత్త మాత్రం భవ సవ్య సాక్షి అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి సవ్య సాచి ఎరంజేవితోటి రెండు గుడి చేతితోటి బాణాలు వేసేసి మనగాడి అని అదంతా పక్కన పెట్టు నిమిత్త మాతృవు కమ్ము అంటే నా ద్వారా ఈ ఈ ఉపాధి నా లేదు ఈ ఉపాధి ద్వారా జరగాల్సిన కృత్యాన్ని జరగని నువ్వు ఆటంకం రావద్దు ఏమిటి ఆటంకం అహంకారము భోక్తృత్వం అహంకారం మమకారం భోక్తృత్వానికి మమకారం సో ఈ రెండే ఆటంకాలు కాబట్టి ఈ పక్కన పెట్టేసాడు పక్కన పెట్టేస్తే అర్జునుడు నిమిత్తము అని మొత్తం జగత్తుడు బోధించేది శుద్ధి అర్జునుడు నిమిత్తం అర్జునుడు ఆటంకం పెట్టాడు అనుకోండి బోధ అయిపోయిందనుకోండి జగత్తు నష్టపోతుంది కాబట్టి ఆ విధంగా అర్జును నిమిత్తంగా చేసుకుని భగవాన్ వాసుదేవ ఆహాది ఏమని చెప్పాడైనా అశోచ్యానం అశోచస్వం అని భగవంతుడు చెప్తున్నాడు ఇంకా అక్కడి నుంచి ఒక విచారము విచారమంటే చర్చేదాహు ఈ అంశంలో కొంతమంది ఇలా చెప్తున్నారు ఎందుకంటే ఆత్మజ్ఞానము ఒక్కటే మీకు మోక్షోపాయము తరణోపాయము అనగానే ఆరు ఐదు వందల మంది లేకపోతారు ఏమంటే మాకు అబ్జెక్షన్ ఉంది ఎందుకంటే ఆత్మజ్ఞానం ఒక్కటే అయితే మరి మా మాట ఒక సిస్టమ్ ఒకటి తయారు చేసి పెట్టుకున్నాం మీరేమో ఆత్మజ్ఞానం ఒక్కటే అల్లిట్లో దోచిపుచ్చితే వేరు డూ అని కర్మవాదులు మీ ఉపాసనావాదులు వీళ్ళు వీళ్ళిద్దరూ ఉంటారు ఏమన్నా మరి ఆత్మజ్ఞానం ఒక్కటే అంటే మరి కర్మానో ఉపాసన వీటిని అన్నింటినీ మీరు పక్కన పెట్టేసినట్టు అయిపోయిందే అంటే మీకు కూడా మేము ఏదైనా ఉపాయం చూపిస్తామంటే మాకు అలా పోతాం మా కర్మ వల్లే మోక్షం అంటాడు ఒక మోక్షం అని ఒకరు అంటాడు అవన్నీ వాదములను సరి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవడో ఆ సందేహం మన కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భావాజాలము అంతని కూడా పరిష్కరించడం కోసం ఒక విస్తృతమైన చర్చని టేకప్ చేస్తున్నారు మళ్ళీ ద్వాసం నుంచి కొంత ఓం ఓం నమో నమో ఓం శాశ్యామి హ ఓం సీకృష్ణార్పణ